గణపతి బ్రహ్మవామహే కనేకవీనాపస్త జ్యేష్ఠరాజన్ బ్రహ్మణుభి సాదన శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరా నారాయణం నమస్కృత్యోస్ పదకొండవ శ్లోకంలో ఉన్నాము వాస్తవంగా ఇక్కడ భాష్యం కొంత అధికంగా ఉంది విచారం ఒకటే తప్పేశారు ఇంకేత ఇదంతా పదకొండవ శ్లోకం భాష్యమే కాదు ఉదయ సమంతో భాష్యం ఒకసారి ఈ భాష్య భాగం అయిపోతే శ్లోకాలు ముందుకు ఈజీగా ముందుకు వెళ్తాయి మళ్ళీ సడన్గా ఒక చోటకు వచ్చేప్పటికి విచారం వచ్చేస్తే మళ్ళీ ఆ శ్లోకం దగ్గర అయిపోతుంది సో అలా నడుస్తూ ఉంటుంది మాత్రం శ్లోకం అందాము అశోచ్యానవశోచే ి పండి చూడండి మన సమాజంలో మరణాన్ని మనం చాలా హేయమైనదిగా అమంగళమన్నట్టుగా ఒక పెద్ద అడ్లీ ప్రాసెస్ కింద దాన్ని మనం తయారు చేసి అది అలా ఉండాల్సిన అవసరం లేదు పరీక్షిత్తు మరణం సంప్రాప్తమైనప్పుడు ఆ మరణాన్ని ఆయన ఒక అందమైన ఒక కథ కింద దాన్ని మార్చుకున్నాడు కాబట్టి మరణం అనేది ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్ కింద కానక్కర్లేదు ఒక అడ్వింగ్ ఇషియస్ ప్రాసెస్ కానక్కర్లేదు ఇట్ బి పీస్ఫుల్ బ్యూటిఫుల్ ఆ దాన్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు దానికి చేయాల్సిందల్లా ఒకటే అంటే ఏదో ఖరీదైనటువంటి హాస్పిటల్లో మరణించటమో అలా కాదు అది కాదు దాన్ని చేయాల్సింది మరణం విషయంలో మనకు ఉన్నటువంటి భావజాలాన్ని క్షాలము చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరణం గురించి మనం అనుకునే ప్రతి సర్వము కూడా ఇది స్ట్రాంగ్ సమాజంలో ఒక భావజాలము ఫిక్స్ అయిపోతే దాన్ని యొక్క ప్రవృత్తి కూడా దానికి తగ్గట్టుగానే మీరు గమనించండి నేను దీని గురించి చాలా మంది మహాత్ములు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉన్నారు ఒక ఆవేదనని వ్యక్తం చేసిన ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ చూసుకోండి ఆ త్రీస్ట్ ఉంటే ట్యాక్స్ పరను ఇప్పుడు మంచి అయినా చెడు మంచి అంటే మంచి చెడు ఉన్నది ఇంకా రెలిటివ్ ఐడియాసే కదా వాటిని రోజుని ఆ త్రీస్ట్ హ్యాండిల్ చేస్తారు నిజానికి ఎవ్రీ చర్చ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దేవియర్ చర్చి పక్కనే ఉంటుంది ఒకటి చర్చి వెనక్కలు కూడా ఉంటాయి అంటే మీరు చర్చికి వెళ్తే దేవుడు ప్రార్థనలకు సంబంధించి గైడెన్స్ ఎవరిస్తాడో మనిషి మరణించినప్పుడు కూడా అతనే గైడెన్స్ ఇస్తాడు సో ది ఆర్చిబిషప్ ఆఫ్ క్యాంతరీ హీఈ ది వన్ హూ మ్యారీస్ డయానా టు ఫిలిప్ అండ్ హీస్ ది వన్ కండక్ట్స్ హ్యూనరల్ రైట్స్ అదే చర్చి అదే ప్లేస్ అది ఏదో అద్భుతం అని అంటలేదు బట్ మన సమాజంలో మరణాన్ని ఒక అగ్ని ప్రాసెస్ కింద మనం తయారు చేసి పెట్టుకోబట్టి ఎవరైనా మరణించారనుకోండి వీ నీడ్ ఎ ప్రీస్ మరణిస్తే జనరల్లీ ప్రీస్ అండ్ దెన్ ఆ ప్రీస్ చాలా చిన్న చిన్న చూస్తున్నాం దాంతో క్రీస్టికి కొన్ని మంత్రాలు కొంత ప్రాసెస్ వచ్చి ఉండాలి నోటికి స్మార్థం అని అంటారు సో వివాహము ఉపనయనము ఈ మంత్రాలు నేర్చుకున్నట్టుగానే మరి మరణానికి సంబంధించిన మంత్రాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అది ఎవడూ నేర్చుకో ఎందుకంటే ఆ మంత్రం చదివితే అమంగళం మంత్రమే మంత్రమే చదవకూడదు అమంగళం ఆ మంత్రం చదివిన వాడు అమంగళం మరి మంత్రాన్ని చదవడమే మంగళమైతే ఎవరికైనా ఫ్యాక్ చూడదు చాలా తప్పిక్ చూడదు సో అలాగంటే వాతావరణం తయారైతుంది కొన్ని మంత్రాలు మేము వేదం కొన్ని కొన్ని రోజుల్లో అన్ని మంత్రాలు ఈ మూల నుంచి ఒకటి ఇవాళ ఈ మరణానికి సంబంధించిన మంత్రాలు తెలుస్తూ ఉంటాయి అవి అన్నిటితో పాటు అవి కంటస్థం చేస్తాము కానీ ఎవరైతే కేవలము ఆ మంత్రాలని బోధిస్తారు చదివి ఆ కర్మని చేయిస్తారో వాళ్ళ ఎందు మనకు చాలా చిన్న చూపు ఉంటుంది వాళ్ళని సమాజంలో తక్కువ వారిగా పరిగణిస్తారు ఈ శ్లోకాలు కూడా వాళ్ళని తక్కువగా పరిగణిస్తారు వాళ్ళతో భోజనాలు చేయరు వాళ్ళతోటి చికిత్స కూడా ఉండవు వివాహాలు ఈ విధంగా మళ్ళీ చచ్చి ఎవరైనా చచ్చిపోతే మాత్రం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు పోయినప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళు సో ఈ విధంగా వీ మేడ్ డెత్ ఎ వెరీ అగ్రీన్ అండ్ పెయిన్ఫుల్ ప్రాసెస్ అలాగే అక్క ఇట్ మీడ్ డెత్ కు కెన్ బి వెరీ బ్యూటిఫుల్ అండ్ అ వెరీ పీస్ఫుల్ ప్రాసెస్ గతాశం నగతాసు నాను సోషన్ ఖండిత ఎందుకంటే నేను మరణించబోతున్నాను అని అనుకుంటున్నంతసేపు అది ఆ జ్ఞానము ఆ మరణాన్ని ఒక భయానకంగా మన ముందు పెడుతుంది అలా కాకుండా మరణించేది నేను కాదు సో ఆ చైతన్యానికి విజ్ఞానమయ పురుష వ్యక్తి అంటే తెలుసుకునేవాడు వ్యక్తి అనేక విషయాలని అనేక ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటూ ఉండేవాడు వ్యక్తి కానీ కేవలము ఎముకలు మాంసం మధ్య వ్యక్తి కాదు కాబట్టి మరణం అనేది దేహానికి ఉంటుంది నాకు ఉండదు వాస్తవం జరిగి వీడు భయపడుతూనే ఉంటాడు కానీ వాస్తవంగా జరిగేది ఏమిటంటే జరగబోయేదేమిటంటే దేహము అది నశించే సందర్భంలో అంటే దేహము పడిపోయే సందర్భంలో ఈ సోతాళ్ళ వ్యక్తి దాన్ని దర్శిస్తూ సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు వీడు ఆ వివేకపూర్వకంగా ఇంక దేహం పడిపోకముందే దాన్ని అభ్యాసం చేసుకుంటే సరిపోతుంటాడు ఎప్పటికైనా జరిగేది అదే కాబట్టి దేహము పడిపోతూ ఉంటే అది ఒక జీర్ణమైన వస్త్రాన్ని విడిచిపెట్టినట్టుగా జీవుడు ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు చాలా మంది అడుగుతారు ఈ మరణానికి ఆ మరణానికి తేడా ఉంటారు సో మరణానికి దారి తీసే పరిస్థితుల్లో భేదం ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ పాయింట్లో భేదం ఏమి ఉండదు ఏంటంటే ఏ మరణమైనా అది సూసైడ్ అవ్వచ్చు లేకపోతే ఇలా కిచెన్లోకి వెళ్ళిపోవడం ఇక్కడ కిచెన్లోకి వెళ్ళి మాట్లాడచ్చు రెడ్డి గారు ఇలా లేకపోతే ఆ బాత్రూమ్ లో మాత్రమే తీర్చి మళ్ళీ ఆయన పరిగెత్తడానికి దూరంగా సో ఇందు చివరివే ఈ లుక్ సూసైడ్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బలంగా ఉన్న చెప్తే మరణిస్తూ ఉండొచ్చు అనారోగ్యం చేసి మరణించవచ్చు ఏదో టెర్మినల్ డిసీజ్ వచ్చి లేకపోతే వయస్సు ముదిరి సహజ మరణం అవ్వచ్చు ఈ రకాల మరణాలను మనం భావన చేస్తాం బట్ ఆల్ దీస్ డెత్ పాయింట్ ఇన్ కామన్ అదేమిటంటే జీవుడు దేహాన్ని త్యాగం చేసే సమయంలో ఆ దేహము ప్రాణశక్తిని తనలో నిలబెట్టే శక్తి దానికి ఉండదు జీర్ణ వస్త్రంలాగా అయిపోతుంది ఇప్పుడు మీరు మూట కట్టినప్పుడు కసలో మెనువులో మూట కట్టారనుకోండి ఓ పాత వస్త్రం తీసుకొచ్చి మూట కట్టి చేతిలో పెడితే అది ఇంటిదాగా వెళ్ళదు మధ్యలో తిక్కి ఎందుకంటే ఆ వస్త్రానికి ఆ లోపల ఉండేటువంటి ఆ కసల్లో మునుముల్లో తనలో అట్టికట్టే శక్తి దానికి లేదు కాబట్టి మూట కట్టి ఎగ్రవాడి చేతులకు వచ్చేప్పుడు ఏదో ఇంకా పని అయిపోయింది అనిపించడం కాదు మరి కొంచెం గట్టిగా మూట కట్టాలి కొంచెం గట్టి వస్త్రంలో మూట కట్టాలి పాతదైతే రెండు పొరలు వేసి కడితే కొంచెం నిలబడుతుంది దేహం కూడా మూట ఒక మూటది ఎప్పుడైతే జీర్ణ వస్త్రం అది బాగా పాత వస్త్రం అనుకోండి ప్రాణం నిలబడలేదు ప్రాణం గుండె ఇలా కొట్టుకుని ఇలా కొట్టి ఇలా కొట్టాలంటే బీన్స్ ఏమో వాళ్ళు దడదే ఇంకా గుండె ఏం కొడుతుంది దట్ ఈస్ వాట్ బ్యూటీ అండ్ బీన్స్ అవి ఆ రక్త ప్రవాహం యొక్క ఆ ప్రెషర్ ని తమలో నిలబెట్టుకోలేము ఓల్డ్ పైప్స్ చిల్లు పడిపోయినట్టుగా ఈ పైప్స్ లాగా అయిపోతే అప్పుడు హార్ట్ ఇట్ ఫెల్స్ టు ఫంక్షన్ వస్త్రమే వాళ్ళు దేహం పడిపోతూ ఉంటే సాక్షిగా చూడదు ఆ స్థితిని ముందు నుంచి వీడు అభ్యాసం చేసి పెట్టుకోవాలి నేనే దేహంలోనే భావంలో జీవించకూడదు అసలు మహాత్ములు ఏం చెప్తారంటే అధ్యాత్మ సాధనలో చాలా ఎర్లీ స్టేజెస్లోనే దేహాత్మ భావానికి అతీతంగా మనిషి బ్రతకాలి ఏం మంచి వాల్యూబుల్ లిటరేచర్ అది చదవమంటారు సంస్కృతం నేర్చుకోవటం రామాయణం అంటే ఇతిహాసలను అధ్యయనం చేయటం శ్రవణం చేయటం భక్తిని కలిగి ఉండటం గంభీరములైన ప్రసంగాల్ని శ్రవణం చేయటం చదవటం ఇలా చేస్తుంటే ఈ బాడీ కాన్షియస్నెస్ చదువుతుంది అలా ఇప్పుడు ఇది ఎలా ఒక ప్రొఫెసర్ ఉన్నాడు అనుకోండి వాడికి మీరు ఏది పెట్టినా భోజనం చేసేసి వెళ్ళిపోతాం ఎందుకంటే వాడి కాన్షియస్నెస్ భోజనం మీద ఉండదు ఈ కాన్షియస్ ఆఫ్ హై సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు వాడు భోజనమే చేస్తాడు ఇంకే పని చేయడం బ్రేక్ఫాస్ట్ చేస్తాడు లంచ్ చేస్తాడు డిన్నర్ చేస్తాడు మధ్య కొంత కొండలో ఉంటారు విలేజెస్ లో పని పట లేకుండా అలాగే ఉంటారు మధ్యలో ఈ చోటు తిరుగుతాడు బ్రేక్ఫాస్ట్ చేస్తాడు మళ్ళీ ఈ తిరుగుతాడు భోజనం చేస్తాడు ఈ తిరుగుతాడు డిన్నర్ చేస్తాడు ఈ తిరిగి లేదా అక్కడ పేక తా పడుకుంటాడు వాడికి కడుపు నిండా మీరు నచ్చి భోజనం పెట్టడం చాలా కష్టం ఎవరు వాడిని సంతోషపెట్టలేదు ఎందుకని వాడికి ఉన్న ఒకే ఒక ఐటెం ఇంపార్టెంట్ ఐటెం భోజనం ఇంక మీద లేవు హీఈ్ వెయిటెడ్ ఫర్ ది లంచ్ అండ్ ఆఫ్టర్ లంచ్ హీ టేక్స్ రెస్ట్ అండ్ వెయిట్ ఫర్ ది డిన్నర్ వడి వాడికి ఒక రోజు మొత్తంలో ప్రధాన కార్యం లంచ్ డిన్నర అదంతా మీరు సరిగ్గా చేయలేదు అనుకోండి వాడి పాపం కష్టపడిపోతాడు అది కాబట్టి అటువంటి వాడిని భోజనం పెట్టి తృప్తిగా ఉందని అనిపించడం చాలా కష్టం అటువంటి వాడు ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు కూర బాగుందంటే పులుసు బాగోలేదు అంటాడు పులుసు బాగుందంటే మరోడు బాగులేదు అంటాడు అదే కొంత విద్యా వ్యాసంగంలో పడ్డాడు అనుకోండి వారికి ఎప్పుడైనా మరీ అధ్వానంగా ఉంటే ఉక్కు బాధ ఎక్కువ వేస్తే రైడ్ బాగోలేదని అనిపిస్తుంది తప్పిస్తే కొంచెం గుడికి వారికి దూరంలో ఎటున్నా తినేసి లేచు ఎందుకంటే వాడు మనస్సు ఇంకో చోట ఫిక్స్డ్ అయ్యింది అదేవిధంగా దేహాన్ని అలా భావన చేసుకుంటూ దేహ సామాన్యంగా మానవులు అలాగే ఉంటారు దేహము దేహము దేహమని భావన చేస్తుంటే కూర్చుంటే ఆ మరణం అనేది అది ఒక మహాభయానకమైనటువంటి ఘటన ఆ ఒక వజ్రం అలాగా మెతిమీ పడ్డానికి సిద్ధంగా ఉందన్నట్టుగా వీడు అలా భయపడుతూ ఉంటారు వీడి భయాన్ని క్యాస్టర్స్ కోసం ఒక పెద్ద హెల్త్ అనే పేరు మీద వాళ్ళు వెయిట్ చేస్తూ మన భయమే వాళ్ళకి పెట్టుబడుతుంది వాళ్ళు పెట్టుబడి రూపాయలు పెట్టుబడి పెట్టేట్లు మీరు జనులకు ఉండే భయమే పెట్టింది వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఇస్తారంటే మీ గుండె చేసే చప్పుళ్ళు వింటున్నారా పేపర్లో చెప్పండి గుండె చేసే చప్పుళ్ళు వినండి గుండె చప్పులు చేయడం ఏంటి ఎలా వినాలి ఎలా వినాలి మా దగ్గరకు వస్తే మేం చెప్తాం ఎలా వినాలా ఎందుకు వినాలి అంటే అప్పుడప్పుడు ఆ గుండె గుండె చప్పుళ్ళు చేసి ఇదిగో నా సంఘటన చూడడం మానేసావు అని మీదేమో అది సూచన ఇస్తుంటే మీరు ఆ సూచనల్ని తీసుకోవడం మానేస్తున్నారు పొరపాటు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటి అని మా దగ్గరికి వచ్చి మీరు చెకప్ చేసుకుంటే ఈసీజీ తీసుకుంటే ఆ ఈసీజీలో గుండు చప్పుళ్ళు మనకి ఆ చప్పుళ్లను బట్టి గుండెలో ఉండేటువంటి దోషాలని మనం తెలుస్తుంది ఈసీజీ అయితే మీరు గుండు అనేది ఒకటి ఉందని అది ఇలా చప్పులు చేస్తూ ఉంటుందని మనకి తెలియని తెలియసే ఇప్పుడు కొంతమంది పాతకాలం వాళ్ళు ఉన్నారంటే గుండె కొడువైపు ఉంటుందో ఎడమైపు ఉంటుందో కూడా తెలుసు మీకు మాత్రం ఏం తెలుసు గుండె కొడువైపు ఉంటుందో ఎడమైపు నీకేం తెలుసు చెప్పండి ఏదో కర్ణాకర్ని వినింగ్ బహుశా తెలుసుకుంటారు ఇది మాత్రం తెలుసు కాబట్టి గుండెనేది ఒకటి ఉందని ఆ ఇష్యూ లేదు కానీ ఆ ఇష్యూ లేకుండా అందరూ సుఖంగా బతికేస్తున్నారనుకోండి వాళ్ళకి మరి బిజినెస్ ఏమవుంటుందా ఐసీజీ మెషిన్లు వెరీ హైలీ కమర్షియల్ థింగ్ కాబట్టి కాబట్టి ఏం చేయాలి అడ్వర్టైజ్మెంట్ కాదు మీకు గుండే తప్పుడు మేము వెళ్ళి చెప్తాం అవుతాం భయం పీపుల్స్ ఫియర్ ఆఫ్ డెత్ ఇంకే డి హ్యావ్ ఇం గుడ్ పాయింట్స్ ఎప్పుడైనా ఎప్పుడైనా నా రోజు చేస్తే వెళ్ళక తప్పదు ఎలాగను దా ఐ హగ్నెస్ట్ దాట్ బట్ ఆ సమయం వచ్చినప్పుడు దాని సంగతి చూసుకోవచ్చు ఇప్పటి నుంచి దానికోసంలా భయపడుతో అదొక అగ్లీ ప్రాసెస్ కింద తయారైపోకూడదు అది నేను మనం చేసి అదే కనుక ఆ డెత్ని అదొక ఒక భయమైన వజ్రోహ నెత్తి మీద వెదాడుతుంది అన్న లెవెల్లోకి దాన్ని తెచ్చుకోకూడదు దేహాత్మ భావంలో బ్రతక్కకూడదు మరణించేది దేహమే ఆ సూక్ష్మ శరీరం మరణించదు ద సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అయామ్ అది మరణించదు ఎందుకంటే అది చైతన్యం అది మరణించడం అనే సత్యం లేదు కాబట్టి ఈ సత్యాన్ని ఎప్పుడైతే మీరు దృఢంగా మనస్సుకు తెచ్చుకుని దేహాన్ని సాక్షిభావంగా దర్శిస్తూ దేహ దేహ భావన బాడీ కాన్షియస్నెస్ అంట దానికి అతీతమైనటువంటి ఆత్మనిష్ట ఎందు అంత ఆత్మనిష్టతే ఇంకో ఇంటర్మీడియట్ స్టేజ్ ఒకటి ఉండే అదేమిటంటే భక్తి మనస్సులో భక్తిని భావన చేస్తూ ఉండటం ఈశ్వర భావన దాంట్లో కామనే ఉండదు సో దేర్ ఈస్ నో రీజన్ సార్ సో రీజన్ ఉన్నప్పుడే దేవుణ్ణి భావన చేయటం అంటే దాన్ని సకాల భక్తి అంటారు అతిపెద్ద యోగ్యమైన విషయం ఏం కాదు రీజన్ ఏమక్కర్లేదు సూర్యోదయాన్ని చూసిన వెంటనే ఈశ్వర భక్తితో నమస్కారం చేస్తారు వాట్ మోర్ రీజన్ యూ వాన్ దట్ ఈస్ విట్స్ ఆన్ రివార్డ్ ఇంక దానికి వేరే రివార్డ్ దక్కర్లేదు సో ఈ అకౌంటింగ్ ప్రాసెస్ అనవసరం కనుక ఆ భక్తి చేస్తూ ఉంటే దట్ ఈ దట్ ఈస్ హౌ యు రైజ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ఒక భావనా ప్రపంచంలో జీవించాను కానీ దేహాధ్యాసలో జీవించకూడదు భవనా ప్రపంచంలో జీవిస్తుంటే మధ్యలో సడన్ గా గుర్తుకొస్తుంది ఏడు బోయినం గుర్తుకొస్తుంది లేకపోతే ఎవరో గుర్తుకు చేస్తారు ఆ బోయనం చేసేది అప్పుడప్పుడు దేహం ఏం చేస్తుందంటే ఏదో పన్ను నొప్పో కాళ్ళు నొప్పో ఏదో వస్తుంది నేను నా సంగతి ఏదో చూడని అది ప్రెషర్ పెడుతుంది ఇట్ క్రైస్ట్ ఫర్ ఎఫెన్షన్ అప్పుడు ఆ పన్ను నొప్పి అనుకోండి పండి డాక్టర్ గారు ఉంటారు ఆయన ఏదో చేస్తారా సంథింగ్ యూ విల్ డూ మొత్తం మీద ఫైనల్ గా ప్రారంభం నిర్ణయిస్తున్నాయి కానీ మీరు ఆయన కలిసి నిర్ణయించేది ఎలాగో కాదు అదొకటి ఉండమే ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడం పూర్వాలకు ఒక కథ ఉంది ఒక అతను అనారోగ్యంగా ఉంది ఏదో అనారోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఫీజు ఇచ్చాడు ప్రిస్క్రిప్షన్ తెచ్చుకున్నాడు కెమిస్ట్ దగ్గరికి వెళ్లి డ్రగ్బిస్ట్ వెళ్లి అక్కడ ఈ ప్రిస్క్రిప్షన్ చూపించి మందులు కొనుక్కుని డబ్బిచ్చి మందులు కొనుక్కుని ఇంటికి ఇంట్లోకి వచ్చి తన బెడ్రూమ్ లోకి వెళ్లి ఈ మందుని కిటికీ గుట్లోనే అవసరం పార్చి ఇది ఎవరో చూశాను చూసి అడిగాలి ఏమిటంటే ఇలా చేసే నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారని అడిగాలి అంటే డాక్టర్ కూడా బతకాలి కదండి హీ హాజ్ అందుకోసం డాక్టర్ దగ్గరికి వెళ్లాను అని చెప్పాడు వెరీ ఇంట్రెస్టింగ్ అదైతే డ్రగ్గిస్ట్ దగ్గరికి ఎందుకు హీ హు లివ్ ఆల్సో అడుగు బిజినెస్ చేసి అడుగు బతకాలి కదా మనైతే ఎందుకు పారేసామంటే ఐ హ్యావ్ టు లివ్ అది కాబట్టి ఏదో మరి ఇప్పుడు ఎంతో బాగులేనప్పుడు మరి డాక్టర్ వెళ్ళాలి ఇప్పుడు పల్లెటూళ్ళలో చిన్నప్పుడు పంటి దొప్పు ఉండేది నాకే ఉండేది పంటి తప్పు డాక్టర్ పంచి డాక్టర్ ఉంటాడని తెలియదు తెలియదు అది సో డాక్టర్ ఉంటాడని వెళ్ళొచ్చని కూడా తెలియదు పండ్లు పడితే ఇంట్లో ఇంట్లో వాళ్ళకి అభావం అనుమొప్పిగా ఉందిరా అనే సమాచారం గురించి ఇటువంటి ప్రచారం అయితే చేస్తే ఈ పెద్దవాళ్ళు ఫోక్ ఫ్లోర్ మెడిసిన్ అనే ది గ్రాండ్ మాస్ మెడిసిన్ పొగాకుని నవిలు అక్కడ పెట్టు లేకపోతే లవంగం మొగ్గను అక్కడ పెట్టు ఇలాగేమో చెప్పేవాళ్ళు అవే చేసేవాళ్ళం ఉరికే ఏదో సంతృప్తి కోసం చేయడమే కాదా నొప్పు ఎలాగే ఉండేది తగ్గినప్పుడు తగ్గేది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ ఏం చేస్తాడు ఏదో మందిస్తాడు లేకపోతే పీకొకర్ వారు ఇస్తాడు ఏదో చేస్తాడు మొత్తం మీద ఓవరాల్ గా కొంత సహనము ఇవన్నీ దే ఆర్ నీడెడ్ కాబట్టి అలా ఉండక్కర్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాము ఈవెన్ ది క్రై ఫర్ అటెన్సన్ విల్ గో ఫర్ డాక్టర్ సిల్ దెన్ వీ లివ్ ఇన్ ఏ హయ్యర్ వర్డ్ ఆ విధంగా ఇంకా అసలు నేను చెప్పింది వెరీ మినిమల్ చాలా తక్కువ స్థాయిలో సాధన చెప్పాను ఇంకా దీనికంటే కూడా అతీతంగా దేహభావమనే లేకుండగా కేవలము దేహాన్ని సాక్షిగా మాత్రమే దర్శిస్తూ అలా జీవించేస్తూ ఉండటం అన్నది ఇది మహాత్ములు చాలా అలవోకగా చేసేస్తూ ఉంటాం రేపటి విషయమేం కాదు కాబట్టి చుట్టూ ఉండే హెల్త్ ఇండస్ట్రీని చూసి మనం కంగారు పడిపోకం నేను టిబెట్ వెళ్లాను టిబెట్లో మీకు అక్కడక్కడ మనుషులు కనపడతారు ఏమి హెల్త్ అక్కడ నేను ఎంక్వైరీ చేశా ఇద్దరినీ హెల్త్ ఫెసిలిటీ హెల్త్ ఫెసిలిటీ ఏమిటండి చుట్టుపక్కల వంద మైళ్ళ దూరంలో కప్పు తీ తాగాలంటే దొరకదు హెల్త్ ఉంటుంది ఇంకా you can't have a cup of tea for 100 miles what health you are talking about but then people live there so what happens to their health they should be worried about their health they are not worried we are uh, we feel unhappy then how do they live you see nature has its own way of doing things nature kontra sahanam and such endurance is a noble quality. Arun-tun-dee. Parvata, health guru-nche samachāram perigui kol di bhayaṁ gura peru. The health education-annadi, it has a positive side and it has a negative side also. It is all a package and then. The scientific advances to so the hospitals, when you go to, it's a package. You have some advantages and also disadvantages. కాబట్టే ఇది ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఈ మోడర్నిటీ అన్నది ఇట్ ఈజ్ గుడ్ ఆల్ ది వే అని చెప్పడం చాలా తప్పండి ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఆల్ ది వే అసలు నిజానికి ఫిలాసఫర్స్ థింకర్స్ ఏమంటారంటే ఎనస్థిషియా కనిపెట్టడం మానవాళికి మంచిగా చేడా అని ఆర్గ్యుమెంట్ అవుతుంది మామూలుగా లోకంలో సహజంగా మన మనం ఏమనుకుంటాం మంచి జరిగిందనుకుంటాం కానీ వాళ్ళు దాని చాలా పాయింట్స్ పాటుకొచ్చి మంచి ఎంత జరిగిందో చెడు కూడా అంతే జరిగింది అని నిరూపిస్తారు వాళ్ళు ప్రూవ్ ఇచ్చి ఈ యాంటీబయాటిక్స్ ఉంది యాంటీబయాటిక్స్ కి నేను ఇచ్చది ఆసుపత్రిలో డాక్టర్స్ చేసిన పూర్వం జ్వరం వస్తే ఏదో పద్ధతిలో తులసి రసం అని మరో రసమని ఇప్పుడు జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు వీ కన్సిడర్ ఇట్ ఏజ్ అన్ బట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ డు నాట్ కన్సిడర్ ఇట్ ఎస్ అన్ అడ్వాన్ ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ యాంటీబయాటిక్స్ కి లొంగని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్ఫెక్షన్స్ తో మనుషులు చచ్చిపోతూనే ఉన్నారు సో ఒకప్పుడు ఎలా చచ్చిపోయేవారో ఇప్పుడు అలాగే చచ్చిపోతున్నారు ఒకప్పుడు ఎలా తగ్గేదో ఇప్పుడు అలాగే తగ్గుతున్నాయి రేషియోస్ కూడా మోరార్ లస్ ఈక్వల్ గా ఉన్నాయి ఏమంత పెద్ద అద్భుతమేమీ కలగలేదు అని అర్జు చేసి వాళ్ళు ఉన్నారు లోకంలో యాంటీబయాటిక్స్ ఇస్ ది వండర్ఫుల్ రెవల్యూషన్ అని మనం అనుకుంటాం కానీ దీనికి అపోజిట్ గా ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంత ఇల్లాజికల్ ఏం కాదు హాజ్ ఇట్స్లో లాజిక్ కాబట్టి నేను మనం చేయదలుచుకున్నది ఏమంటే ఎప్పటికైనా ఈ దేహము అనారోగ్యము మరణము వీటిని మనం మనస్సును దృఢం చేసుకోవటం ద్వారా సాల్వ్ చేయాలి కాని కేవలం హెల్త్ ఇండస్ట్రీ మీద ఆధారపడి సాల్వ్ చేయడం అన్నది అది చాలా తెలివి తక్కువ అమెరికాలో ఇట్ ఈజ్ ఫార్మాస్యూటికల్ అడ్వాన్సెస్ వాళ్ళు చేసినవి ఇంత అంతా కాదు నగరం ఉంది ఇట్ ఈజ్ ఫార్మాస్యూటికల్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఏ రోజునైనా సరే వాళ్ళు ట్రీట్ చేసి ఉంటుంది చాలా అడ్వాన్సెస్ గా చాలా శ్రద్దగా చాలా చేస్తారు కానీ యాజ్ ఎ నేషన్ అదే హెల్దియర్ దాన్ ఇండియా నో Are we healthier than Tibet? No. So, what we are looking at? Kabate, if we have advances to China, there must be some positive gains and longevity peri gindi. Okay, longevity peri gindi. It is a fact which is visible. Did it bring any social advantages? No. The Americans from America have social security. It is a huge problem. Why? Because people don't want to go to, them, to them, the village. They don't want to go to the village, they don't want to go to the village. And whole communities, communities not, and the village communities, they don't want to go to the village. Everyone who will do social security, he starts at the age of 60 or 65. That means 95. That's all social security, he's not talking. And the government has to pay social security. నాకు ఆ డీటెయిల్స్ తెలియవు అండ్ ఇవి పైకి చెప్పడానికి బాగుండవు బట్ ఎకనామిక్ ప్లానర్స్ వాళ్ళు అలా తల్ల కొట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ యంగ్ మ్యాన్ వీడు పెట్టుబడి ఏం పెట్టక్కర్లేదు గవర్నమెంట్ అంతా వాడి హియరింగ్స్ సిక్స్టీ ఫైవ్ దగ్గర మొదలుపెట్టి నైన్టీ ఫైవ్ దాకా గవర్నమెంటే పెట్టుబడి పెట్టాలి అండ్ వీళ్ళకి రోగాలు ఎక్కువ డిమాండ్స్ ఇక్కడ మనం పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా అనారోగ్యం చేస్తే అలా మూల కూర్చొని సహించడంతో కలక్షణం చేస్తారు ఓ గుండె ఒకటి ఉందని దానికి ఎవరు ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా తెలియదు విలేజ్ చేస్తున్నాం అక్కడ అక్కడ అలా కాదు అక్కడ తుమ్ము వస్తే వెంటనే వాడు వెళ్లి ఎమర్జెన్సీ వార్లో ప్రత్యక్షం అవుతాడు అక్కడి నుంచి వాడికి తుమ్ము ఎందుకు వచ్చిందని ఇన్వెస్టిగేషన్స్ మొదలవుతాయి మళ్ళీ మెడికో లీగల్ ఇష్యూస్ తుమ్ము వస్తే చాలు మీరు నేను ఎగ్జాబురేట్ చేస్తున్నాను మీరు అనుకుంటారు నో ఐఎ నాట్ ఎగ్జాజరేటెడ్ కాబట్టి ఇది ఈ అడ్వాన్సెస్ ఇలా ఆల్ ది వే గుడ్ అని ఎవరు అనుకోవడానికి కాబట్టి ఓన్లీ వన్ వే ఫైనల్ సొల్యూషన్ ప్రాక్టికల్ అండ్ ఆప్టిమం సొల్యూషన్ ఏమిటంటే జన్మమృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని అడుచు వైద్యాలు అవి దాని గురించి ఏం అభ్యంతరం లేదు కానీ You యూ హ్యావ్ టు డెవలప్ దట్ అండర్స్టాండింగ్ దేహాత్మ భావంలో జీవించరాదు ఐఎమ్ నాట్ ది బాడీ ఐఎమ్ ది నోవర్ ఆఫ్ ది బాడీ అని దేహాన్ని అలా సాక్షి భావంలో దర్శిస్తూ ఉన్నట్లయితే యూ విల్ రైజ్ అబౌ్ ది బాడీ ఐడెంటిటీ ఇప్పుడు మనం ఎలా జీవిస్తూ ఉంటామంటే యాజ్ అన్ ఇండివిజువల్ మనం బతికేస్తాం నిద్ర లేచే వరకు నిద్ర పడుకునే వరకు ఒక ఇండివిజువల్ లాగా బతికేస్తాం Except maybe in the class or some such very special places, most of the time we live as individuals. And what is this individual? It is nothing but identity with the body. Body identity, that means that there is a Mahabhagyavaya. That means Allah will tell us. Ego in the adhiju means a Jnānamaya Prapancha, Bhavanāmaya Prapancha. Jnānamaya Prapancha means Jnānamaya, Bhavanāmaya means Bhakti. ఒక ఉన్నతమైనటువంటి ప్రపంచంలో హయ్యర్ వాల్యూస్ కూడా అంతే ఒక ఇప్పుడు దయా అనే వాల్యూని మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి మీరు దేహాత్మభావం నుంచి బయటపడ్డానికి ఆ దయ సహకరిస్తుంది ఎందుకంటే మీరు దేహమే నేనని దేహమే నా దేహము నా ప్రాణము అలా స్వార్థము కరడు స్వార్థంలో బతికి వాడు దయల్లా చూపించగలుగుతాడు ఎవరి నా కడుపు నా కడుపు నా ఇల్లు నా వాకిలి అన్నవాడు వాడు దాన ధర్మాలు మాత్రం ఏం చేయగలుగుతాడు కాబట్టి ఈ వాల్యూస్ కూడా ఏం చేస్తాయంటే మనిషిని దేహాత్మ భావం లెవెల్ నుంచి పైకి లేవదీస్తాయి సో ఈ విధంగా మనము మృత్యు భయం నుంచి బయటపడా నాకు మృత్యువు లేదు అని ఢంకా బజాయించి తనకు తాను చెప్పుకునే స్థితికి మానవుడు చేపవుల వాళ్ళకి చెప్పక్కర్లేదు అనవసరం నాకు మృత్యువు లేదు అని ఖచ్చితమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ లెవెల్ కి వీడు ఎదగాలి దానికి సాధన చాలా ఇంపార్టెంట్ సో ఆ విధంగా ఆ స్థితికి చేరుకుని తద్వారా మృత్యు భయాన్ని మనం సాల్వ్ చేయాల్సి సాల్వ్ చేయాలగలమే కాని కేవలము మెడికల్ ఫెసిలిటీస్ హెల్త్ తర్వాత మందులు వీటి ద్వారా నేను శారీర శరీరానికి సంబంధించిన అనారోగ్యాన్ని మృత్యుని కూడా దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తాను చాలా వివేకమైన ప్రయత్నం నథింగ్ ఈజ్ గోయింగ్ to హ్యాపీ అండ్ దట్ వే కాబట్టి ఈవెన్ ఐ పర్సన్ ఇన్ బాస్వన్ మృత్యు భయంతో ఉన్నవాడు అయినట్లయితే వాడు మహా దుఃఖాన్ని అనుభవిస్తాడు తిబెట్టులో ఉన్నవాడు కూడా మృత్యు భయం లేకపోతే హ్యాపీగా పెరిగా కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించాలి సో గతాసు నగతాసు నాను సోచించి పండుత భాష్యం చూద్దాం భాష్యంలో ఈ విచారమేముండదు ఇట్ గోస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ టాంజెన్షియల్ గా ఇంకో డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది జ్ఞాన కర్మ విచారం అది ముందుగా దాన్ని ఫినిష్ చేద్దాం మంచి విచారం అది కానీ కొంచెం టెక్నికల్గా ఉంటుంది మీకు కొంచెం ఓపెన్ గా చూపించాల్సి ఉంటుంది ఎక్కడున్నామంటే యథాయితద్విభాగవచనం తథైవ దర్శనం దర్శితం శాతపథీయ బ్రాహ్మణి ఎక్కడి నుంచి వెళ్ళాలి అందాము యథైత్ విభాగవచనం तथा दर्शित श्यापथीए ब्राह्मणे एतमें विभाग वचनम ब्राह्मण विभाग वचनम विभागवचनम विभागवचनमंत्री ఇది క్లాస్ మొదలుపెట్టినప్పుడల్లా ఇదోసారి అంత ఉండవు అలవాటు లేదు లేకపోతే మీకు ఆ పిక్చర్ రీక్యాప్ అనమాట ఏమిటంటే విభాగవచనం సాంఖ్యము కర్మ జ్ఞానయోగము కర్మయోగం సో జ్ఞానయోగము అంటే ఏమిటంటే ఆత్మ అకర్త అభోక్త అని తెలుసుకుంటూ ఉండటం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మస్వరూప నిష్ఠుడై ఉండుట అది జ్ఞానయోగం కర్మయోగం అంటే ఏమిటో తెలుసునా ర్స్ నేను ఒక వ్యక్తిని పుణ్య పాపాలు చేసుకున్నటువంటి వ్యక్తిని రండి ఇక్కడ సీట్ ఉంది పుణ్యం చేసుకుంటే స్వర్గానికి వెళ్తాను పాపం చేసుకుంటే నరకానికి పోతాను కాబట్టి నేను పుణ్యమే చేసుకుంటాను పాపం చేసుకోను అని తమను తాను కర్తగా భోక్తగా స్వీకరిస్తాడు డూ యర్ అండ్ ది ఎంజాయ్ అండ్ ఆ లెవెల్లో ఆగిపోతే వాడిని కర్మయోగం ఆ లెవెల్లో ఆగిపోతే వాడిని కర్మీ అని అంటారు కర్మయోగం కాదు కానీ వాడు విన్నాడు ఏమని కర్మయోగం అనేది ఒకటి ఉంది మనం నిష్కామంతో కర్మల నుంచి సకామంగా కర్మలు చేసినట్లయితే ఈ సంవత్సరం ఇలా కొనసాగుతూ ఉంటుంది స్వర్గానికి వెళ్ళినా వాపసు వచ్చిదే కాబట్టి మనం నిష్కామంగా కర్మలను చేసుకుందాము ఇవాళ నన్ను ఎవరో ఫోన్ చేసి అడిగారు స్వామిజీ నిష్కామ కర్మయోగం గురించి కొంచెం మీరు చెప్పాలి నేను చెప్పినా అయ్యా మీరు దయచేసి క్లాసుకి రండి అని చెప్పి ఇవాళ క్లాసుకి రావడానికి అవకాశం లేదు ఓకే సో హ్యావ్ ఇట్ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లో చెప్తాం అంతగంటికి ఏం చెప్తాం హోల్ మీద సో నిష్కామ కర్మయోగాన్ని తెలుసుకుని నిష్కామంగా కర్మ అనుష్ఠిస్తూ ఉంటే అంతఃకరణంలో ఉండే రాగద్వేషాలు సడలుతాయి అంతఃకరణము పరిశుద్ధమై వేదాంతం శ్రవణం చేసినట్లయితే ఆత్మ అకర్త అనే సత్యాన్ని వాడు గ్రహిస్తాడు అంటే సాంఖ్యయోగంలోకి ఎదుగుతాడు గ్రాడ్యుయేట్ అవుతాడు కర్మయోగంలో గ్రాడ్యుయేట్ అయితే సాంఖ్యయోగం ఇది రెండు ఇదే పీరియడ్ ఇంకా మిగతా మీరు ఎన్ని చెప్పినా ఈ రెండింటిలోనే గుర్చోబెట్టాలి అంటే సాంఖ్యయోగంలో ఇంక గుర్చోపెట్టేది ఏం లేదు దట్ ఈజ్ ఫైనల్ ఈ కర్మయోగంలోనే చూపించాలి కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది కర్మయోగము సాంఖ్యయోగము రెండున్నాయి విభాగవచనం ఈ రకంగా మనకి శ్రీకృష్ణుడు చెప్పాడు ఈ విభాగవచనం గీతలో మొట్టమొదటిసారిగా చెప్తున్నాను మీరు ఏమనుకోర్లేదు ఇక్కడ ఎలాగైతే విభాగవచనము అంటే వివేకము కర్మయోగము జ్ఞాన వివేకాన్ని చూపించారో సరిగ్గా అదేవిధంగా శతపథ బ్రాహ్మణంలో కూడా చూపించారు శతపథి ఏ అంటే శతపథమునకు చెందిన బ్రాహ్మణము శతపథ బ్రాహ్మణము అంటే శుక్ల యజుర్వేద బ్రాహ్మణము ఇందుకే మీకు కొంత స్ట్రక్చర్ చెప్తున్నాను వేదము శుక్ల యజుర్వేదము నాలుగు వేదాల్లో ఒక వేదం యజుర్వేదం మళ్ళీ యజుర్వేదంలో రెండు రెండు పాఠాలు కృష్ణ యజుర్వేదం శుక్ల యజుర్వేదం శుక్ల యజుర్వేదములో సంహిత ప్రతివేదంలోనూ అలాగే ఉంటుంది సంహిత బ్రాహ్మణం సో మంత్రబ్రాహ్మణయోర్ వేదనామధేయూత్రం సో మంత్రానికి సంహితాన్ని పేరు బ్రాహ్మణము అని విభాగం సో ఈ బ్రాహ్మణములో ఈ శుక్లయజుర్వేద బ్రాహ్మణంలో వంద అధ్యాయాలున్నాయి దానికి అంచేతనే శతపథము అని పేరు శతపథ బ్రాహ్మణము పథ అంటే మార్గం వంద మార్గాలున్నాయి అంటే వంద అధ్యాయాలు అక్కడ అధ్యాయము అర్థంలో పథ అనే పదాన్ని వాడారు సో శత బ్రాహ్మణంలో ఈ బృహదారణ్యకోపనిషత్తు ఆఖరి ఎనిమిది అధ్యాయాలు ఉంది ఎనిమిది అధ్యాయాలో ఆరధ్యాయంలో ఆ నెంబర్ గుర్తులేదు కాబట్టి బృహదారణ్యకోపనిషత్తు అన్నది బ్రాహ్మణోపనిషత్తు బ్రాహ్మణంలో అంతంలో ఉండే ఉపనిషత్తు సో బ్రాహ్మణంలో అంతానికి ఆరణ్యకం పేరు బ్రాహ్మణంలో లాస్ట్ పార్టీకే ఆరణ్యకం అని పేరు కాబట్టి ఈ బృహదారణ్యకము ఈ బృహదారణ్యకంలో ఉంది ఈ వాక్యం ఈ విభాగం इकडला विभाग केस मनुष्य रूल विभाग वेद विभाग गीत नागी विरागि विरागी अंटे पुण्यपापम तो संबंध लेटीतम आत्मज्ञाष्ट रा अभी काने वो तन तुम व्यक्ति स्वीकृत పుణ్య పాపముల యొక్క దృష్టి ఉంటుంది పుణ్యాన్ని అధికంగా చేసుకోవాలి పాపాన్ని దూరంగా పెట్టుకోవాలి అనే స్వభావం గలవాడు రాగి పుణ్యం మాకు అక్కర్లేదు మేం పాపమే చేస్తామనే వాడిని ఈ చర్చిలోకి తీసుకురాం బట్ హీఈ్ డ్రాప్డ్ వాడిని కూడా చర్చిలో ఎక్కడ పెడతామండీ భగవద్గీత దగ్గర గురించి ఎప్పటికీ ఈ డ్రాప్డ్ ఫార్మిలో అధర్మ అధర్మాన్ని చేసేవాడి గురించి ఇక్కడ మీమాంస ఉండదు ధర్మమునందు నిష్ఠ గలవాడికే కాబట్టి రాగి విరాగి రాగి అంటే ధర్మాత్ముడే అధర్మాత్ముడు కాదు కనుక ఈ రాగి విరాగి ఈ విరాగికి ఏమిటి బోధిస్తారు ఈ పుణ్యపాపాలను చెప్పే కర్మలను విరాగికి ఎందుకండి బోధించినా వాడు నాకు వద్దు బాబు పుణ్యపాపాలు నేనేమో శుభాశుభములకు అతీతమైనటువంటి ఆత్మనిష్టలో పోతానంటుంటే వాడికి వాడికి బోధిస్తారా పుణ్యపాపాలు బోధించరు ఇక్కడ ముందు దాన్ని చెప్తున్నారు ఏతమేవ ప్రంరాజిన లోకమిచ్చంత బ్రాహ్మణ ప్రంజన్ బ్రాహ్మణ అంటే బ్రహ్మనిష్టరు పరబ్రహ్మయోంగ నిష్ఠ గలవాళ్ళు తర్వాత వాళ్ళకి ఏ లోకం కావాలో తెలిసినా ఏతమేవ లోకం అక్కడ ఏతం అంటే ఆత్మానం అని ఈ లోకం ఈ లోకం అక్కడ ఉండే ప్రకరణాన్ని బట్టి ఆత్మలోకం సో ఈ లోక శబ్దం ఉంటుంది కదండి పుణ్యం చేసుకుంటే స్వర్గలోకానికి వెళ్తాడు అయ్యా మీరు స్వర్గలోకానికి వెళ్తారా అంటే పొద్దుండి మా స్వర్గలోకం వద్దండి అది మీరు ధర్మాత్ములు కదా మరి మీరు స్వర్గలోకానికి వెళ్ళకపోతే నరకలోకం మీకు ఎలా కూరదు స్వర్గలోకం కూడా వద్దంటున్నారు మరి ఇంక మీరు ఏ లోకానికి వెళ్తారండి ఆత్మలోకం అండి అంటారు ఆత్మలోకం అంటే అది మరో లోకమేం కాదుది ఆత్మే ఆత్మైవ లో ఆత్మలోకహ ఆత్మని పట్టుకుని లోకం అన్న ఎందుకండి అంటే అయ్యా మీరు నరకలోకానికి అతీతంగా ధర్మంలోకి వచ్చేసారు స్వర్గలోకం కూడా వద్దంటున్నారు మరి వీకే లోకం కావాలి అని వాడు మూడు సార్లు లోకం అన్నాడు కాబట్టి వీడు లోకం అని అదే ఆ లోక శబ్దం యొక్క ప్రవాహం ఆ ప్రయోగంలాగా కాబట్టి మాకు ఆత్మే కావాలి ఈ స్వర్గలోకం వద్దు ఏ లోకం వద్దు మాకు ఆత్మలోకమే కావాలి సో ఎకమేవ లోకం ఇచ్చేంత ఆత్మలోకమే కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వైదిక సంస్కృతి ఎలా ఇక్కడ ఇప్పుడు ఆధునిక కాలంలో గృహస్థాశ్రమాన్ని ఎందుకు స్వీకరిస్తున్నారు అని అడిగితే పురుషుడు కాని భోగానుభవం కోసం స్వీకరిస్తున్నాము అని ఒక దృష్టికోణం ఉంటుంది అంచేతనే వీడు పెళ్లి చేసుకోగానే హనీమూన్ అంటాడు ఎందుకంటే పెళ్లి చేసుకున్నది భోగం కోసం అంచేతన హనీమూన్ తోటి ప్రారంభిస్తాడు దాని యొక్క ఈ బిగినింగ్ అండ్ ఎండ్ ఈజ్ బట్ వేదంలో దృష్టికోణం అలా ఉంటుంది వేదం భోగం గురించి మాట్లాడదు ఎందుకు మాట్లాడదో తెలిసిన భోగం గురించి వీడికి చెప్పాలిటండి రాగప్రాప్తం లేదు ఏమిటి చెప్పింది ఎనీవే భోగం కంటే ఇంకా అధికమైనదిలా ఉంటే చెప్పాలి కానీ భోగం గురించి ఏమిటి చెప్పేది కాబట్టి భోగం గురించి చెప్పరు భోగం ఇట్ ఈస్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ మరి గృహస్థాశ్రమంలో మరి ఎందుకు వెళ్తారండి గృహస్థాశ్రమానికి భోగం గురించి చెప్పక్కర్లేదు మీరు అసలు ఆశ్రమం గురించి ఎందుకు మాట్లాడుకున్నారు అంటే గృహస్థాశ్రమంలో కర్మానుష్ఠానం చేయాలి కర్మలను అనుష్ఠించాలి గృహస్థాశ్రమంలో ప్రివిలేజెస్ ఉంటాయి డ్యూటీస్ కూడా మాకు ప్రివిలేజెస్ కావాలి డ్యూటీస్ అక్కర్లేదు అంటే దాని న్యూక్లియర్ ఫ్యామిలీ అంట న్యూక్లియర్ ఫ్యామిలీ ఏంటంటే నేను నా భార్య ఇద్దరికి నేను సాల్ట్ బియ్యం తింటాను నా భార్య సాల్ట్ బియ్యం సో తమిడు బియ్యం తప్ప ఇంకొక గెంజ ఎక్స్ట్రా ఉండి పనేలేదు అది న్యూక్లియర్ ఫ్యామిలీ మరి పిల్లవాడు పిల్ల పుట్టిన తర్వాత అప్పుడు బియ్యం ఎక్కువ వేస్తా అంతవరకు తమిడి బియ్యమే అత్యేక ఇంకొక ఒక పెడస ఎక్కువ అవద్దు తక్కువ ఇది న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే వీఆర్ ఫర్ అవర్ సర్స్ ఓబడేయాల్సి ఇది అంటే ప్రివిలేజెస్ మీద దృష్టి ఎక్కువ డ్యూటీస్ మీద దృష్టి తక్కువ న్యూక్లియర్ ఫ్యామిలీలో ఒక ఫాదర్ నో మదర్ నో లేకపోతే ఫాదర్ అండ్ మదర్ను బోతుని ఇండక్ట్ మీరు వాళ్ళు అక్కడ ఇవ్వడలేరు ఎందుకంటే యంగ్ లేడీ ఆర్ దిస్ యంగ్ మ్యాన్ హు వాళ్ళకి వీళ్ళు బరువు అనిపిస్తూ ప్రతి అడుగులోనూ బరువు అనిపిస్తుంది అలాగా ఎంతకాలం నడుస్తుంది చాలా కష్టపడుతూ ఉంటాం అంచేతనే ఈ వృద్ధాశ్రమాలని కానీ పాలింటే సో ఈ కాబట్టి గృహస్థాశ్రమాన్ని ఆ చూడలేదు లేదమ్మా గృహస్థాశ్రమాలు ఎలా భోగం అనేది ఎలాగో గృహస్థాశ్రమంలో భోగం ఎలాగూ ఉంటుంది ఆ భోగంతో బాటుగా మీరు ధర్మాన్ని కూడా చేయాలి ధర్మము అంటే కర్మే కర్మకే ధర్మం మంచి కర్మకే ధర్మం ఈ ధర్మం ఎందుకు చేయాలి ఎందుకండి స్వర్గాది లోకాలను కొంతకరం చేయాలి అని ఈ విధంగా అది ఒక దారి ఇంకో దారి అది రాగికి సంబంధించిన దారి రండి కూర్చోండి మీ అక్కడ సీటు ఉన్నాండి అది రాగి రాగి అంటే అనుకున్నారు రాగము గలవానికి దారిది ఇంకా విరాగి ఉన్నాడు ఈ దారి విరాగీకి అక్కర్లేదు విరాగిని పట్టుకుని ఇప్పుడు ఎందుకంటే రాగము గలవాడు తను పుణ్యాన్ని చేసుకోవాలి సంతానాన్ని పొందాలి స్వర్గాది పొందాలి వాడికి పెళ్లి కాని విరాగికి వివాహం నాకు సంతానం అక్కర్లేదు ఏమక్కర్లేదు నాకు ఈ లోకంలో నా పేరు చిరస్థాయిగా నిలబెట్టి వాడు ఉండాలనే చేత నాకు లేదు మరి నీకు శ్రాద్ధమయ్యేవాళ్ళు ఆత్మకి శ్రాదేంటండి ఆత్మ మరణిస్తే కదా శ్రాద్ధం శ్రాద్ధం నాకు అక్కర్లేదు ఆత్మ శ్రాద్ధం పేరే దానికి మరి స్వర్గం అక్కర్లేదు మరి ఏం కావాలి ఏకమేవ లోకం ఆత్మలోకమే కావాలి కేవలం అంతర్ముఖులు బహిర్ముఖులు కానే కాదు అంతర్ముఖులు అటువంటి అంతర్ముఖులు వీరికి ఏం ఏం బోధిస్తారో మీరు గృహస్థాశ్రమం తీసుకోమని బోధిస్తారా ఎందుకంటే గృహస్థాశ్రమం అనేది కర్మానుష్ఠానం కోసం ఉద్దేశించబడిన ఆశ్రమం అయినప్పుడు కర్మల ఎందుకు ప్రీతి లేదు కర్మ భోగముల ఎందుకు ప్రీతి లేదు ఇంక అటువంటి వాడికి పిల్లనివ్వడం కూడా అనవసరం కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ప్రభురాజిన వాడు సన్యాసాశ్రమానికి పోతాడు ఒకవేళ ప్రారంభం కాదు గృహస్థాశ్రమంలో ప్రవేశించినా దాంట్లో ఎంతకాలం ఉండాలో ఎంతకాలం ఉండి తర్వాత సన్యాసంలోకి పోతాం దాంతో నిలబడలేడు అయిపోతుంది సో ఏతమేవ లోకమిచ్చవ్రాజిన బ్రాహ్మణ అటువంటి ఆ ఒక ఇంటికి కట్టుబడి ఉండాలనే ఇప్పుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒక ఇంటికి కట్టేయడం కష్టం ఎనీవే అది అలాంటి సో ఒక ఇంటికి కట్టుబడి ఉండాలనే నియమం ఉండదు ప్రవ్రాజిన ప్రవ్రజంతి అలా వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రంవ్రజ ప్రవ్రాజినహ ప్రంజంతు ఒక న్యూక్లియస్ కి కట్టుబడి ఉండడం లేనటువంటి ఈ సర్వాత్మ భావనలో ఎదిగేటువంటి జ్ఞానులు బ్రహ్మనిష్ఠులు ఎవరైతే ఉంటారో వారు ప్రంవర వారు సన్యసిష్ట జ్ఞానయోగము దిస్ వన్ పార్ ఇది విభాగవచనం చెప్తున్నారు దాన్నే సర్వకర్మ సన్యాసం విధాయా తేషేణరిష్యాన్నోయమాత్మా అయం లోక వాళ్ళ తచ్చేషేణ ఇది సర్వకర్మసన్యాసాన్ని విధించారు అక్కడ సన్యాసం విధాన కర్మలన్నింటినీ కూడా కర్మలంటే పుణ్యాన్ని పుణ్యఫలాన్నిచ్చే కర్మలు కర్మలో సన్యాసం చేస్తే నిష్కామ నిష్కామంగా ఉన్నవాడి కమ్మలు ఎక్కడి నుంచి వస్తాయండి చూడడం తర్వాత వీడు స్వర్గం ఉన్నది ఇప్పుడు ఈ అగ్నిష్టోమ యజ్ఞం అగ్నిష్టోమనే యజ్ఞం ఉంది అగ్నిష్టవమైన స్వర్గ కామో యజేత స్వర్గమునందు కోరిక గలవాడు అగ్నిష్టోమయాగం చేయాలి వీడికి స్వర్గం అక్కర్లేదు వీడు ఎందుకు తర్వాత చిత్రయా యజేత పశుకామ చిత్ర యాగం టిల్ వెల్త్ కావాలన్న వాడికి అది యాగం చేస్తాడు నాకు క్యాటరింగ్ వెళ్తా క్యాటిరింగ్ వెల్త్ నాకెందుకండి బాబు నాకు క్యాటిరల్ వెళ్తుంది క్యాటిల్ వెల్త్ ఉంటే మీరు పాలు తెచ్చుకో అక్కర్లేకుండా ఇంట్లోనే పాలు ఉంటే కాఫీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కావచ్చు నేను అసలు పాలు వేసుకో కాఫీలో బ్లాక్ కాఫీకి వెళ్తాను ఇంకా వాడికి ఎందుకు ఈ క్యాటిరింగ్ వెళ్తాను క్యాటరీ వెళ్తే అక్కర్లేదు ఇంక ఈ చిత్రయాగం వాడికి ఈ విధంగా వాడు ఈ కామిక ధర్మలన్నింటినీ సన్యాసం చేసిస్తాడు వాడికి విధించారు అలాగా ఆత్మ సర్వకర్మ సన్యాసం విధంగా పోనీ కాయతీలు అక్కర్లేదు స్వర్గం అక్కర్లేదు సంతానం వద్దా సంతానం కావాలి కదా కొడుకు కూతురు ఉంటే కొడుకుంటే శాతం పెడతాడు మరణించిన తర్వాత వాడు చేసి పెద్ద ఉండదు కూతురుందనుకోండి పెద్ద వయసులో సేవ చేస్తాడు కూతురు దగ్గరికి చేరితే సేవ చేస్తాం అల్లుడు కొంచెం అయినా వేషాలు చేసినా వాడు కంట్రోల్లో పెట్టి సేవ చేస్తాడు దాంట్లో ఇంక సందేహం లేదు తండ్రికి కూతురికి ఆ ప్రేరణ కాబట్టి పొని ఎంచేత కూతురు ఉన్నవాడు భాగ్యం ఉంది కాబట్టి పొను సంతానం జరుగుతుంది అంటే నో తచ్చేషణ ఈ ప్రవజనము సర్వధర్మ సన్యాసం చెప్పి దాని శేషేణ అంటే దానికి కరిష్యాత్మా అయం లోక మాకు సంతానంతో మాకు పని ఏమిటండి ప్రజ అంటే సంతానం మాకు సంతానంతో పని ఏమిటి అంటే ఏమిటయా ప్రజయా పితృ పితృలోక సంతానం కనుక పితృలోకం సిద్ధిస్తుంది నీకు నాకు పితృలోకము వద్దు భారతంలో కథ పాండు ఓ మహర్షి కనపడతారు ఆ మహర్షి నేను ఇంక దేహత్యాగం చేయబోతున్నాను అంటాడు ఏదో అలా ఉంది సందర్భం పూర్తి వివరాలు గుర్తులేవు బేసిక్ డీటెయిల్స్ అంటే పాండు మహారాజ్ అయ్యా మీరు దేహత్యాగం చేయబోతున్నారు మీరు త్రికాల దర్శుల్లో ఉన్నారే దేహత్యాగం చేసి ఎక్కడికి చేరుకుంటానంటే నేను పితృలోకానికి వెళ్తాను ఓలాగా పితృలోకం అంటే స్వర్గలోకమేనండి స్వర్గలోకంలో ఓ లెవెలు ఓలాగా పితృలోకాల్లో ఎలా ఏముంటుందంటే భోగాలుంటాయి చంద్రుడు యొక్క అనుగ్రహం ఉంటుంది చంద్రలోకం పేరు దానికి అమృతం ఉంటుంది ఇది ఓ వండరం మీకు వెళ్లడానికి క్వాలిఫికేషన్ ఎలా వచ్చిందండి అంటే నేను సంతానాన్ని పొందాను ఆ సంతానం కారణంగా నేను పితృలోకానికి వెళ్తాను అని అంటాడు ఇంటికి వాపసు వస్తాడు ఈ పండుమ వేలమోహం వేసుకుని అడుగుతుంది ఏమిటి అలా వేలమోహంతో ఉన్నారు నాకు పితృలోకానికి వెళ్లి యోగ్యత లేదు అంటాడు అంటే ఈ పితృలోకం వెళ్ళకపోతే నష్టం ఏముందని అనుకున్నాడు అనుకోండి సమస్యలేదు అప్పుడు ఇంకా మళ్ళీ సంతానం కావాలన్నా ఇబ్బందే లేదు కానీ నాకు పితృలోకం కావాలి నేను పితృలోకానికి వెళ్ళాలి అంటే మన సంతానం కావాలి అప్పుడు కుంతి సూర్యుడిని ఆహ్వానించడం ఈ పాండవులు జన్మించడం ఇదంతా కాబట్టి పాండు మహారాజుకి సంతానం కావాలి కానీ కిం ప్రజయా కరిష్యా మహా సంతానం మేమేం చేయాలి సంతానాలతోటి మాకు సంతానం అంద ఎందుకంటే పితృలోకం వద్దు ఇది ఆత్మాయం లోక యశాన్నహ ఏ మాకు ఆత్మాయం లోక ఇప్పుడు ఇక్కడ ఈ ఆత్మ సర్వలోకములు దాని ఎందేమిడి ఉన్నవి ఆత్మయే పూర్ణము అది పరబ్రహ్మ కాబట్టి మాకీ పితృలోకం ఎందుకు మాకీ సంతానం ఎందుకు మాకీ శ్రాబ్దాలెందుకు ఈ పుణ్యాలెందుకు మాకు ఎందుకు వేరు నేను వేర్ నాట్ ఇంట్రెస్ట్ శుభాశుభములకు అతీతంగా ఆత్మనిష్ఠుడై ఉండేవాడికి అది వాడు అన్నమాట ఆ అన్నమాట సో ఈ విధంగా విభాగం చేసి పెట్టారు ఈ సంఖ్యలు లేక జ్ఞాననిష్ట అనేది ఏదైతే ఉందో అది ఈ కర్మలతోటి దానికి పొసగదు కలవదది ఈరును ఆయురులాగా కలవ కాబట్టి ఆ యోగాన లాగా పక్కన పెట్టండి ఒక విభాగం తర్వాత అదే బృహదారణ్యకల్లో విభాగం చేశాను కదా మరి సో జ్ఞాననిష్ట అని చెప్పి ఇప్పుడు కర్మనిష్ట అని చెప్తున్నారు ఎలా ఉంటుందో చెప్తున్నారు పరిగ్రహాత్